చెప్పి పరాత్మరాన్ని నిర్ణయిస్తుంది ఇది వేదాంత పద్ధతి వాళ్ళు ఏమడిగా అంటే ప్రశ్న ఏమండి మీరు ఎంతసేపు చెప్పి ఈ జీవాత్మ ఆ పరమాత్మ అసలు పరమాత్మని తీసేస్తే ఈ గొడవంతా తీసేద్దాం వాడిని తీసేస్తే ఏ ఉన్నది జీవుడేగా వీడు బ్రెడ్ బటర్ బ్రెడ్తో సంతుష్టిగా ఉంటాడు గొడవ లేదు అన్నాడు అనుకోండి అప్పుడేమైపోయింది రాగ సముచ్చిన పోతుందా వీడికి ఏం చెప్పాం పైగా వెళ్ళి కోరిక లే దుఃఖానికి కారణానైనా కోరిక లేకుండా ఉండు అని చెప్పాం ఏమైందప్పుడు ఏమైనా వదిలిపెడతాడా ఏది వదిలిపెట్టడు ఎందుకని అసలు ఆ పరమాత్మన్న వస్తువునే తీసేస్తే ఆ పరమాత్మన్న నిర్ణయాన్ని తీసేస్తే అభ్యాస వైరాగ్యాలు ఎవరి చేయాలి ఎవరి విడవాలి అసలు ఎవరి పరిణామం చెందాలి అసలు బంధం అంటే ఏమిటి ఈ నిర్వచనాలతో దేంతో పని లేదు పని లేకపోయేటప్పటికి ఏమైపోయింది అది అమల్లోకి రాల ఉపయుక్తం కాల ఇలాగా నిరీశ్వర దర్శనాలు నిరీశ్వర దర్శనాలంటే మన ఉద్దేశ్యం ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు లేడు సమస్య కాదు ఆగమ ప్రమాణాన్ని వేద ప్రమాణాన్ని విశ్వసించకపోవడం అంటే అర్థమేంటి వాళ్ళు శృతుల్ని విశ్వసించరు స్మృతుల్ని విశ్వసించరు పురాణాలని విశ్వసించరు ఇతిహాసాలను విశ్వసించరు ఇంకేం చేయరు ఆగమాలని విశ్వసించరు షడ్ దర్శనాలని విశ్వసించరు వీటిని వేటిని మేము విశ్వసించవండి ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ మై ఇన్ మై ఫుడ్ నేను తినే అన్నం పడుకునే బెడ్ నా సుఖం ఈ మూడింటిని నేను నమ్ముతాను ఎందుకంటే నాది ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే నమ్ముతాను కాబట్టి మిగిలిన ఎనిమిది ప్రమాణాలు నేను నమ్మను కాబట్టి నేను ఆలోచించను నేను విచారణ చెయ్యను నాకు ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే బాగుంటుంది చాలు అన్నాడు అది వాడు బాగుపడి వాడు ఎదగడు ఎదగాలంటే ఇప్పుడు ఏం చేయాలి రాగ సముచ్చయం నుంచి ప్రేమాగ్ని అనే స్థాయికి ఎదగాలి ఏమంటే తల్లి పిల్లవాడిని ప్రేమించాలా వద్దా ప్రేమించాలి ఎందుకని ఆ ప్రేమే లేకపోతే ఆవిడ అసలు వాళ్ళు వికాసానికి సహాయం చేయలేదు మాతృదేవో భవ అవదు మరి ఏమి ఉండకూడదండి మోహం ఉండకూడదు ఏముండాలి ఇప్పుడు మానవుడికి ప్రేమ ఉండాలి హృదయం పనిచేయాలి హృదయం పనిచేయాలంటే ప్రేమ పనిచేయాలి ఈ ప్రేమన్న భావంతోనే హృదయం పనిచేస్తుంది అన్ని మానవ సంబంధాలలో కూడా ఈ ప్రేమన్న భావం ఉండవలసిందే ఎక్కడి వరకు ఏది ఎక్కడ వరకు ఉండాలో అది వరకు ఉండాలి కానీ ఏముండకూడదు మోహం ఉండకూడదు ప్రేమకి వచ్చినటువంటి సమస్య ఏమిటి మోహం అందరూ అందరితో స్నేహంగా ఉండవచ్చు అందరూ అందరితో ప్రేమగా ఉండవచ్చు అందరూ అందరితో సమంగా ఉండవచ్చు కానీ ఏమి ఉండకూడదు మోహం ఉండకూడదు యాజ్ సింపుల్ యాజెక్ట్ ఈ మోహ లక్షణాన్ని కనుక దూరం చేసేస్తే అప్పుడు బంధం లేదు మోహ లక్షణం వచ్చి చేరింది ఏమైపోయింది అప్పుడు అయిపోయింది ఇవాళ మా అబ్బాయి నాతో మాట్లాడలేదండి ఆవిడ దుఃఖానికి వేరే కారణం ఏం లేదు ఇవాళ మా అబ్బాయి నాతో మాట్లాడలేదండి కనపడ్డ వాళ్ళందరికీ అదే చెప్తుంది ఎక్కడ ఉన్నాడమ్మా మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి మరి మాట్లాడవచ్చు కదమ్మా నా ఫోన్ ఎత్తర మరి ఏం చేయాలి పో అమెరికా వెళ్ళమ్మా నా చేత కాదండి పోనీ వాడిని రమ్మనమ్మా వాడు రాడండి ఇంక ఏమైంది ఇప్పుడు ప్రేమ ఉండాలి అవుద్దా ఉండాలి కానీ ఏముండకూడదు మోహం ఉండకూడదు ఇంతే సంగతి తెలియదు సంగతి చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు తెలియదు ఆఫ్రికాలో ఉన్నాడు తెలియదు ఫోన్లో మాత్రం నేను అమెరికాలో ఉన్నానంటాడు ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నా ఆఫ్రికాలో ఉన్నా ఈవిడు కొరిగింది ఏమీ లేదు మాట్లాడితే ఇవిడి నిద్రపడుతుంది వాడు మాట్లాడబోతేవి నిద్ర పడుతుంది చూడండి ఈవిడ నిద్ర ఎవడి మీద డిపెండెంట్ అయ్యా అంటే వాడి ఫోన్ కాల్ మీద డిపెండెంట్ అయిపోయింది ఫినిస్ట్ ఇలా అయిపోతే ఏమైపోయాం అప్పుడు ప్రేమ కాస్తా మోహమనే మాలిన్యాన్ని జమకూర్చుకుంది ఇంకా అయిపోయింది అప్పుడు ప్రేమాగ్ని వలన పొందవలసినటువంటి కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అనే నిర్ణయం కాస్తా చూడండి కాబట్టి బ విచారణ చేయాలి అంటే ఇంత సమగ్రంగా బంధ విచారణ చేసి మోక్ష నిర్ణయాన్ని చెయ్యాలి హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరినమిదం ఓర్ణ ముదక్షణమాదాయమేవాి శాంతి శాంతి రి ఓ శ్రీగురుభ్యో నమ్ హరి ఓ